యూనిట్ సెవెంటీన్వి నేను అర్జెంటుగా మార్కెట్కు వెళ్ళాలి నీ స్కూటర్ ఇవ్వు నా స్కూటర్ హారన్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది నిన్న బాగు చేయటానికి ఇచ్చాను ఇందాక కనిపించాడు రేపు ఇస్తాను అన్నాడు అయితే నీ సైకిల్ ఇవ్వు తీసుకో కొంచెంసేపు ఆగు వాన కురుస్తున్నది నిన్న మా పేటలో బ్రహ్మాండమైన వాన కురిసింది అవును ఇక్కడ కూడా కురిసింది అప్పుడు నేను ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్నాను ఆ వానలో పూర్తిగా తడిసాను అందుకే జలుబు చేసింది అదుకో వాన ఇప్పుడే వెలుస్తున్నది నేను బజార్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇంకా కాసేపు ఆగు ఈ వానలో తడవటం మంచిది కాదు ఈ వాన ఇప్పుడు పూర్తిగా తగ్గదు ఇది ఇట్లానే కురుస్తూ ఉంటుంది నేను వస్తాను బజార్లో మోహన్ రావును కలు అతని దగ్గర నా గొడుగు ఉంది అది తీసుకో నేను మోహన్ రావును కలిస్తే తీసుకుంటాను వాడికి గొడుగిస్తే పాడు చేస్తాడు ఎప్పుడు ఎవకు వస్తాను సైకిల్ రాత్రికి పంపించనా రేపు పంపించనా నేను అర్జెంటుగా మార్కెట్కు వెళ్ళాలి నేను అర్జెంటుగా మార్కెట్కు వెళ్ళాలి నీ స్కూటర్ ఇవ్వు నీ స్కూటర్ ఇవ్వు నా స్కూటర్ హారను కొంచెం ట్రబుల్ ఇచ్చింది నా స్కూటర్ హారను కొంచెం ట్రబుల్ ఇచ్చింది నిన్న బాగు చేయటానికి ఇచ్చాను నిన్న బాగు చేయటానికి ఇచ్చాను ఇందాక కనిపించాడు ఇందాక కనిపించాడు రేపు ఇస్తాను అన్నాడు రేపు ఇస్తాను అన్నాడు నీ సైకిల్ ఇవ్వు నీ సైకిల్ ఇవ్వు తీసుకో తీసుకో కొంచెంసేపు ఆగు కొంచెంసేపు ఆగు వాన కురుస్తున్నది వాన కురుస్తున్నది నిన్న మా పేటలో బ్రహ్మాండమైన వాన కురిసింది నిన్న మా పేటలో బ్రహ్మాండమైన వాన కురిసింది అవును అవును ఇక్కడ కూడా కురిసింది ఇక్కడ కూడా కురిసింది అప్పుడు నేను ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్నాను అప్పుడు నేను ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్నాను ఆ వానలో పూర్తిగా తడిశాను ఆ వానలో పూర్తిగా తడిశాను అందుకే జలుబు చేసింది నేను బజార్లో చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి నేను బజార్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇంకా కాసేపు ఆగు ఇంకా కాసేపు ఆగు ఈ వానలో తడవటం మంచిది కాదు ఈ వానలో తడవటం మంచిది కాదు ఈ వాన ఇప్పుడు పూర్తిగా తగ్గదు ఈ వాన ఇప్పుడు పూర్తిగా తగ్గదు ఇది ఎట్లానే కురుస్తూ ఉంటుంది ఇది ఇట్లానే కురుస్తూ ఉంటుంది నేను వస్తాను నేను వస్తాను బజార్ లో మోహన్ రావును కలు బజార్ లో మోహన్ రావును కలు అతని దగ్గర నా గొడుగు ఉంది అతని దగ్గర నా గొడుగు ఉంది అది తీసుకో నేను నేను మోహనరావును కలిస్తే తీసుకుంటాను వాడికి గొడుగిస్తే పాడు చేస్తాడు వాడికి గొడుగిస్తే పాడు చేస్తాడు ఎప్పుడు ఇవ్వకు ఎప్పుడు ఎవకు వస్తాను వస్తాను సైకిల్ రాత్రికి పంపించనా సైకిల్ రాత్రికి పంపించనా రేపు పంపించనా రేపు పంపించనా పర్వాలేదు రేపు పంపించు రేపు పంపించు రేపు ఉదయం పంపిస్తాను రేపు ఉదయం పంపిస్తాను తడిశాడు రవి వానలో తడిశాడు నా పుస్తకం తడిసింది తడిసింది వాళ్ళు వానలో తడుస్తున్నారు నువ్వు వానలో తడు నువ్వు వానలో తడు మనం వానలో తడుద్దాం మనం వానలో తడుద్దాం ఈ వాన ఇప్పుడు వెలవదు ఈ వాన ఇప్పుడు వెలవదు వానలు కురిస్తే మంచిది వానలు కురిస్తే మంచిది వానలు కురవాలి వానలు కురవాలి ఇప్పుడు వాన కురుస్తున్నది ఇప్పుడు వాన కురుస్తున్నది నిన్న కూడా వాన కురిసింది నిన్న కూడా వాన కురిసింది నాకు నీ పుస్తకం ఇవ్వు నాకు నీ పుస్తకం ఇవ్వు నీకు నేను డబ్బు ఇస్తాను నీకు నేను డబ్బు ఇస్తాను శర్మ రేడియో ఇచ్చాడు రవికి శర్మ రేడియో ఇచ్చాడు మనం ఆయనకు పుస్తకం ఇద్దాం మనం ఆయనకు పుస్తకం ఇద్దాం నేను రవిని కలిశాను నేను రవిని కలిశాను నువ్వు మాస్టర్ గారిని కలు నువ్వు మాస్టర్ గారిని కలుస్తుంది కృష్ణలో కలుస్తుంది చాలా ఉన్నాయి పనులు పనులు చాలా ఉన్నాయి పనులు చాలా ఉన్నాయి అక్కడ చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి నేను నేను అక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కురుస్తు కురుస్తూ ఉంటుంది కురుస్తూ ఉంటుంది పది రోజుల దాకా పది రోజుల దాకా ఇట్లానే కురుస్తూ ఉంటుంది వాన పది రోజుల దాకా ఇట్లానే కురుస్తూ ఉంటుంది ఈ వాన పది రోజుల దాకా ఇట్లానే కురుస్తూ ఉంటుంది రవి ఉంటాడు. ఆడు. ఉంటుంది. రైలు వస్తూ ఉంటుంది బస్సు వెళ్ళు బస్సు వెళ్తూ ఉంటుంది నువ్వు నిద్రపోవ్వుతూ మనం రాస్తూ ఉంటాం మనం చదవాల్సిన పుస్తకం రవి చదివాడు చూడు మనం చూడాల్సిన పుస్తకం రవి చూశాడు మనం రాయాల్సిన పుస్తకం రవి రాశాడు మనం ఇవ్వాల్సిన పుస్తకం రవి ఇచ్చాడు కొను మనం కొనాల్సిన పుస్తకం రవి కొన్నాడు. తీసుకోవాల్సిన పుస్తకం స్కూటర్ ఇచ్చాడు కమల సరళకు స్కూటర్ ఇచ్చింది నేను నేను సరళకు స్కూటర్ ఇచ్చాను నువ్వు సరళకు స్కూటరు ఇచ్చావు మీరు సరళకు స్కూటరు ఇచ్చారు మనం మనం సరళకు స్కూటర్ ఇచ్చాం వాళ్ళు వాళ్ళు సరళకు స్కూటర్ ఇచ్చారు జలుబు ఎందుకు చేసింది రవి వానలో తడిసాడు సరళకు జలుబు ఎందుకు చేసింది సరళ వానలో తడిసింది నాకు ఎందుకు జలుబు చేసింది నువ్వు వానలో తడిశావు మనకు ఎందుకు జలుబు చేసింది మనం వానలో తడిశాం నీకు ఎందుకు జలుబు చేసింది నేను వానలో తడిశాను మీకు ఎందుకు జలుబు చేసింది మేము వానలో తడిసాం డ్రిల్ రవి వానలో తడుస్తాడు రవి వానలో తడుస్తున్నాడు శరల వానలో తడిసింది శరల వానలో తడుస్తుంది శరల వానలో తడుస్తున్నది వాన కురిసింది వాన కురుస్తుంది కురుస్తున్నది కలుస్తాను నేను రవిని కలుస్తున్నాను వాన వెలిసింది వాన వెలుస్తుందిస్తున్నది కమల నాకు కాఫీ ఇస్తుంది. రవి వానలో గోపి వాన కురుస్తున్నది వాన కురవటం లేదు నేను కమలకు పుస్తకం ఇస్తున్నాను నేను కమలకు పుస్తకం ఇవ్వటం లేదు